ఆ బొమ్మ లేదా మనం నేను ఎక్కడో చూసినట్టు గుర్తుండి ఈ సందర్భంలోనే దాంట్లో లేదు బాగుండండి మొత్తానికి ఈ బొమ్మ గాంధీగారి జీవితంలో ఉంది కదా బొమ్మ ఆ బొమ్మ ఆ ఆ బొమ్మ అర్థం ఏమిటంటే చెడు దృష్టి వద్దు అశుభ దృష్టి వద్దు శుభ దృష్టి కలిగి ఉండడు ఇప్పుడు మీకు నేను ఇంకో దృష్టి చూపిస్తాను చూడండి ఒక ఎక్స్ట్రీమ్ చూపించాను న్యూస్ పేపర్ ద్వారా మీరు జగత్తే ఎలా చూస్తే ఎలా ఉంటుంది ఇంకో దృష్టి చూపిస్తాను చూడండి విశ్వం తద్భద్రం యద్ అవంతి దేవాహ సూర్య భగవానుడు చూడండి విశ్వానంతని ప్రకాశింపజేస్తున్నాడు చంద్ర భగవానుడు విశ్వానంతని వెన్నెలతో నింపుతున్నాడు పృథివీ దేవత మనకి నిలబడడానికి చోటిచ్చి మనకి ఆహారాన్ని ఇస్తుంది వాయుదేవుడు సంచారం ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఒక ప్రాణాల్ని ఆపో దేవత ఇప్పుడే నీళ్లు తాగితే ఎంతో ఆనందం అనిపించింది ఆపో దేవత అమ్మోబోయ్ ఆపో దేవత ఎంత అనుగ్రహం చూపించిందో ఇప్పుడు వసుంధర ఆహారం ఇచ్చింది మనకేమో ఇంటికి ఆహారం వస్తే అని తినియన్ సో ఈ దృష్టి ఎలా ఉందండి విశ్వం తద్భద్రం యదవంతి దేవా ఆ దేవతలు పృథివీ ఆపహ వాయు అగ్ని ఆకాశ సూర్య చంద్ర సో అన్ని దేవత నక్షత్రాన్ని ఇన్ని దేవతల రూపంలో ఈ జగత్తుని ఆ పరమేశ్వరుడు రక్షిస్తూ ఉన్నాడు ఇది శుభ కాబట్టి ఏది వేదాంతంలో శుభదృష్టి అంటారో దానిని భక్తి శాస్త్రంలో ఏది వేదాంతంలో సమదృష్టి అంటారో దాన్ని భక్తి శాస్త్రంలో శుభదృష్టి అని అంటారు రాబర్ట్ బ్రౌనింగ్ అనే ఒక ఇంగ్లీష్ పోయెట్ ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే ఈశ్వర ఈజ్ షైనింగ్ ఇన్ ది స్కై ది వరల్డ్ ఈజ్ మూవింగ్ స్మూత్లీ అంటే ఓ పోయం మొకట్రాస్య ఇప్పుడు నేను చెప్పింది సర్వత్రా ఈశ్వరుడు అన్ని రూపాలలో ప్రకాశిస్తూ ఉన్నాడు అని ఆ శుభదృష్టి ఈశ్వర దృష్టి దాన్ని మనం అభ్యాసం చేసినట్లయితే మనం బాహ్య జగత్తులో ఉండగా మీరు ధ్యానానికి కూర్చున్న మీకు మనస్సు చాలా సహజంగా ఏకాగ్రమైపోతుంది సమదృష్టిలోకి మీరు ఎదుగుతారు సో అంతఃకరణ శుద్ధి అంటే శుభదృష్టి సమదృష్టి ఈశ్వర దృష్టి అది అంతఃకరణ శుద్ధి అంటే రహస్యం ఏంటంటే మీ అంతఃకరణము కలుషంగా ఉంటే మీకు జగత్తు కలుషంగా కనపడుతుంది మీ అంతఃకరణము శుద్ధంగా ఉంటే మీకు జగత్తు శుద్ధంగా కనపడుతుంది ఇప్పుడు మీకు కోపంతో ఉండగా జగత్తు చూస్తే ఎలా కనపడుతుంది జగత్తంతా అన్యాయము అధర్మము కలహంతో నిండి ఉన్నట్టు కనపడుతుంది మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు జగత్తును చూస్తే ఎలా కనపడుతుంది ఎంతో ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నట్టు జగత్తు కనపడుతుంది కాబట్టి జగత్తును మార్చాల్సిన అవసరం లేదు జగత్తును చూచే దృష్టిని మార్చాల్సిన అవసరం లేదు ఆ దృష్టిని శుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉండదు దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముళ్ళు ఉంటాయి ఇనప చిన్న చిన్న ఇనప మొక్కలు ఉంటాయి గుర్చుకుంటాయి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి సూది మొనగలిగిన రాళ్ళు ఉంటాయి అవి గుర్చుకుంటాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఒక క్లీనింగ్ పార్టీకి చీపుల్లో వీచి పంపిస్తారా ఏమన్నా అలా చేయరు మరి ఏం చేస్తారు చెప్పులు దొరుకుని వెళ్తారు అదేవిధంగా జగత్తులో మీకు శుభాన్ని చూడాలంటే జగత్ సొసైటీ అంతా శుద్ధమైపోయి కలియుగం పోయి త్రేతాయుగం వచ్చిన తర్వాత చూస్తారా శుభాన్ని అప్పటిదాకా మనం మిగిలి ఉండద్దండి కాబట్టి మనం జగత్తులో శుభాన్ని చూడాలంటే ఏం చేయాలి మన దృష్టిని మార్చుకోవాలి యు హ్ టు చేంజ్ యువర్ విషన్ హౌ ధ్యానం ధ్యానం చేయటం వల్ల అటువంటి దృష్టి యొక్క పరివర్తనము దాన్నే అంతఃకరణ శుద్ధి ఆ శుద్ధి మనకు లభిస్తుంది కాబట్టి తప్పనిసరిగా యోగం ఆత్మవిశుద్ధయే యుత్ అంతఃకరణ శుద్ధి కోసము తద్వారా ఈశ్వర దృష్టి సమదృష్టి దానిపైన జీవన్ముక్తి అని అంటారు ఈశ్వర దృష్టి అన్నా సమదృష్టి అన్నా ఒకటే సర్వత్రా ఈశ్వరుణ్ణి దర్శించారంటే మీరు జీవన్ముక్తులు అయిపోయారు సర్వమునందు ఆత్మను దర్శించితే దాన్ని సమదృష్టి అంటారు అది కూడా జీవన్ముక్త అవస్థ ఉదం వేరు భక్తి సందర్భంలో ఈశ్వర దృష్టి చెప్పిన దానినే ఆత్మ సందర్భంలో ఆత్మజ్ఞానం సందర్భంలో సమదృష్టి అని అంటారు అటువంటి సమదృష్టిని సంపాదించటం కోసం అంతఃకరణ శుద్ధి ద్వారా ఈ యోగాన్ని మనం అభ్యాసం చేయాలి కాబట్టి యోగము అనే పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని దాని ప్రయోజనాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవాలి సాధారణంగా మీకు లోకంలో అలా కనపడదు లోకంలో ఏదో దృష్టికోణాలు ఉంటాయి అవి ఆ భగవద్గీత తత్వాన్ని తెలిసిన దృష్టికోణాలు కావు ఏదో ప్రచారం ఉంటుంది లోకంలో ఏది తప్పు అదే ప్రచారంలో ఉంటుంది లోకంలో ఇప్పుడు మరి ఏమన్నా సమాజంలో అలా ఎందుకుంటుందంటే ఏమో మరి ఏం చెప్తాం ఇట్ ఈస్ లైక్ దాట్ సొసైటీ ఈజ్ లైక్ దాట్ సంహౌ థింగ్స్ ఆర్ రాంగ్ ఇన్ ది సొసైటీ కాబట్టి మనం మన దృష్టిని ఆ శుద్ధి ద్వారా శుద్ధం చేసుకుని మనం ఆ సత్య వస్తువును తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ సమాజంలో ఎవరో ఈ దారిని వెళ్తున్నారు ఆ దారిని అని ఆకర్షణలకు లోనై ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి అలా ఈ మాత్రం వెనక కాల పరిగెత్తి ఆ టెక్నిక్ వెనకాల పరిగెత్తి ఈ సంప్రదాయం ఆ కల్ట్ అనే కల్ట్స్ ఉంటాయి వీటన్నిటివైన కాల పరిగెడుతుంటే వాడు ఏమీ ఉపయోగమే ఉండదు కాబట్టి తత్వాన్ని అర్థం చేసుకుని భగవద్గీతను చదువుకుంటూ ఆ మంచి అవగాహనని పెంపొందించుకుని అంతఃకరణ శుద్ధి కొరక యోగమును ఆచరించబులను కాబట్టి రెండు అంశాలు నేను విస్తారంగా చర్చించాను ఒకటి యోగం అనగానే రెండు యోగము ఎందుకొరకు చేయాలి చాలా విస్తారంగా చెప్పుకున్నాము ఇంకా ఈ ప్రసంగం ఇలా నడుస్తూనే ఉంటుంది తర్వాత శ్లోకం అందాము సమం కాయ ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసి కాగ్రం స్వం దిశ సో థిరీ అండ్ ప్రాక్టీస్ థీరీ చాలానే అయింది ఇప్పుడు ఇంక ప్రాక్టీస్లోకి వస్తున్నాం సో ఆ స్థలంలో కూర్చోవాలి ఒక మ్యాట్తో ఏదో సంపాదించుకున్నాం బాగానే ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నారు ఏదో ధ్యానానికంటూ గది ఒకటి ఒక చిన్న స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అవన్నీ సెకండరీ ప్రైమరీ ఏంటంటే ఎక్కడో ఒక చోట చదికలబడి చక్కగా ధ్యానం చేయడం అభ్యాసం చేయాలి అది ప్రైమరీ ఊరికే ధ్యాన మందిరం నిర్మాణంలోనే సమయాన్ని గడిపేయకూడదు చాలా అలా చేస్తారు సో ధ్యానమందిరంలో ఎటువంటి మార్పులు వేస్తే బాగుంటుంది ఫ్లోర్ ఎలా ఉండాలి దేవుడి దేవుడి గెదికి ఫ్లోర్ ఎలా ఉండాలి దేవుడి గెదికి వాల్స్ ఉంటాయి చూసారా ఆ వాల్స్లో పెట్టేటువంటి టైల్స్ స్పెషల్ టైల్స్ విఘ్నేశ్వరుడి టైళ్ళు శివుడి టైళ్ళు దేవి స్టైల్ టైల్స్ ఉంటాయి అలాగా ఈ టైల్ ఏమంటే టైల్ విఘ్నేశ్వరుని శివుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి కానీ టైల్స్ రూపంగా గోడకి ప్రతిష్ఠిస్తే ఏమైనా ఉంటుంది ఏదో పిచ్చియల్లో పిచ్చిని సమాజం అలాగే పోతూ ఉంటుంది కానీ వాళ్ళు ఇప్పుడు శివుడు ఉన్నాడు ఓ నమ శివాయ అనే టైమ్స్లో ఫిక్స్ చేసి అనుకోండి అక్కడ ఏమైనట్టు ఏమీ కాలేదు కాదు పుణ్యం వచ్చింది ఓకే మీరు లెక్క అకౌంట్లో వేసుకుంటే వేసుకోండి దానికి ఏమో అభ్యంతరం లేదు కానీ శివాయ అది చూసినప్పుడు మీకు హృదయంలో ఓ నమ శివాయ నిలబడుతుంది ఓకే సమ్ పర్పస్ అలా ఎంతకాలం చూడాలి అంటే బతుకున్నత కాలం దాన్ని చూస్తే కానీ వీడికి ఉన్నమ శివాయ రాదంటే అది ఏమన్నమాటది ఇక్కడ హృదయంలో ప్రతిష్ఠించాలి ఓన్నమ శివాయ ఎలా ప్రతిష్ఠించాలి కాబట్టి మార్కెట్కి వెళ్ళి టైల్స్ కొనుక్కొచ్చి గోడకి సిమెంట్ పెట్టి ఫిక్స్ చేయడం కాదు ధ్యానంలో కూర్చొని ఓన్నమ శివాయ ధ్యానం చేయగా చేయగా అక్కడ ప్రతిష్ఠితమవుతుంది ఆ ప్రయత్నం చేస్తే మంచిది కాబట్టి ధ్యానం రూమ్ పెట్టడం దానికి ఏమో ఈ మధ్య నేను ఒకటి చూశాను ధ్యానం చేసి గేదికి ఆ తలుపులు గోడలు సౌండ్ ప్రూఫ్ పెట్టచ్చు సో ఇంట్లో వాళ్ళు ఎంత గడబిడ చేసినా లోపలికి సౌండ్ రాదు లోపలికి వీడు సౌండ్ ప్రూఫ్ పెట్టేసి లోపల కూర్చుని వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారు ఏమిటో ఉంటుందని ఆలోచిస్తే లోపల కూర్చున్నారు అంతకంటే సౌండ్ ప్రూఫ్ లేకుండా బయటకు వచ్చి వెండామేంటి కాబట్టి ఈ ప్యారాఫెర్నేలియా చుట్టూ ఉండే చుట్టూ ఉండే సామగ్రిని పెంచుకుంటూ పోవటం వల్ల ఉపయోగం లేదు నిజానికి ఈ పరిగ్రహం కొంత తగ్గిస్తే మంచిది పరిగ్రహం ఉన్నదాన్ని ఇప్పుడు మీరు మార్కెట్లో పెట్టి అమ్మకాలు పెట్టమని నా కాదు ఉన్న ఉన్న స్థితిని మార్చద్దు ఉన్నదాని అలా ఉండనివ్వండి దాని మీద అటెన్షన్ పే చేయొద్దు డోంట్ వేస్ట్ యువర్ మెంటల్ ఎనర్జీస్ ఆన్ దాట్ జస్ట్ యూస్ వాటెవర్ ఏదుంటే దాన్ని ఉపయోగించేసుకుని ధ్యానం చేయాలి ఇప్పుడు ఈ మ్యాక్ట్ ఉంది ఇది పనికిరాదు దర్భాసనం కావాలని ఇప్పుడు నేను వెతకడానికి ప్రారంభించాను అనుకోండి హైదరాబాద్లో ఎక్కడా దొరకదు దర్భాసనం దర్భలు కావాలంటే మీరు రైలు కాశీ వెళ్లి దారిలో మధ్యలో ఝాన్సీ స్టేషన్ దాక్కిన తర్వాత ఎక్కడో దిగేసి ఆ రైలు పట్టాలం నడుచుకుంటూ పోతే కోసుకు తెచ్చుకోవాలి ఆ తర్వాత ఆసనం తయారు తీరా ఆసనం తయారు చేసి కూర్చున్నాం అనేప్పటికీ మీ మనస్సు ఈ లోపల ఎంత కలుషితం అయిపోతుంది ఎంత చెంచలం అయిపోతుంది అంటే మీరు కూర్చుంటే ఆ ఆసనం ఆసనంలాగే ఉంటుంది మీ మనస్సు మీ మనస్సులాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ధర్మాసనంలు ఎతగడం కోసం బయలుదేరుతారా లేకపోతే ఉన్న చోట కూర్చుని ధ్యానం మొదలు పెడతారా శుభకర్రో భయ్ స్టార్ట్ ఇట్ ఏదో ఒక ఆసనం వేసి కూర్చోవు అయితే భుజం మీద కండువాయిలా నాలుగు మడతలేసి దాని మీద కూర్చో ఆసనం అంటే అసలు ఇదే ఆసనం దాని మీద కూర్చో నడువు నెటారుగా పెట్టు అది ఆసనం కూర్చుని మొదలుపెట్టు ఉన్నమ శివాయో ఏదో మొదలుపెట్టు స్టార్ట్ ఇట్ అంతేగాని చుట్టూ ఉన్నటువంటి ఇల్లు వాకిళ్ళు వీటన్నింటినీ సవరించి సరిచేసి ఆ ధ్యానం చేస్తానంటే ఎప్పుడు చేస్తావు ధ్యానం డీట్ నా ఆ రకమైనటువంటి శ్రద్ధతోటి ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది కాబట్టి థీరీ పూర్తయింది ఇప్పుడు ప్రాక్టీస్లోకి వచ్చాం కూర్చుని ధ్యానము చేయబడెను ఎలా కూర్చోవాలండి ఆచేళ కదలిక లేకుండా కూర్చోవాలి ఇలా కదులతో కూర్చోవడం కాదు కొంతమంది ఈ పడ కుర్చీలు కొంటారు చూడండి ఇలా ఊగి కుర్చీ ఊగి కుర్చీ కొనవద్దు వాళ్ళు ఎంతకుముందే కొనుంటే దాన్ని డిస్మాంటిల్ చేసేసేవాళ్ళకైనా ఇచ్చేసే డోంట్ యూజ్ ఇట్ ఎందుకంటే ఊగి కుర్చీలో కూర్చుని పోవడానికి వీడు అభ్యాసం చేసేటంటే ఇంకా వాడి జీవితంలో ధ్యానం ఉండదు ఎందుకంటే ఇది అలవాటైపోతుంది కొంతమంది అలా ఉంటారు ఊగి కుర్చీలో కూర్చుని ఆ ఉయ్యాల కుర్చీలోనో లేకపోతే ఊగి కుర్చీలోనో కూర్చోవడానికి అలవాటు పడతాడు వాడికి ఒక స్థిరమైన కుర్చీలో కూర్చోమంటే కూర్చుని ఇలా ఇలా అంటూ ఉంటాడు ఎందుకంటే ఊగడానికి అలవాటు పడతాడు కాబట్టి ఎప్పుడూ ఊగడానికి అలాగే కాళ్ళు ఇలా ఇలా అనడం అలవాటు ఉండకూడదు తర్వాత ఏదో కాగితం ముక్క ఏదో పట్టుకుని దాన్ని ఇలా ఇలా చింపుతూ ఉండడం అయితే పొల్లొకటి తీసుకుని పని ముక్కలు చేయడం ఇలాంటి అలవాట్లు ఏమి ఉండకూడదు లేకపోతే బబుల్ గమ్ము నోట్లో పెట్టుకుని నవులతో ఉండటం ఇలాంటి అలవాట్లే ఉండకూడదు అసలు కదలిక వచ్చిందంటే అది పర్పస్ఫుల్గా ఉండాలి చేతులు కానీ ఏ అవయవం కదిలినా ఆ కదలికలో పర్పస్ ఉండాలి మీరు వాకింగ్కి వెళ్ళండి జాగింగ్ చేయండి పరిగెత్తండి అలాంటి పనులు చేయండి కానీ ఇలా ఖాళీగా కూర్చుని కదలడం మాత్రం చేయకూడదు ఈ మధ్యన వీళ్ళ ఇంకో సిస్టమ్ మీరు వాటికి వెళ్ళక్కర్లేకుండా ఓ బెల్ట్ ఒకటి కట్టేసుకుని నీ స్విచ్ ఆన్ చేస్తే అదే కదులుస్తుంది ఇలా ఇలా కదులుత ఇలాంటి పిచ్చి వేషాలు వెళ్ళిపోతాయి అది కదిలితే బెల్ట్ కదిలితే నూనో నీ మజిల్స్ కదులుతాయి నువ్వు సంకల్ప పూర్వకంగా కదిలిస్తే ఆరోగ్యం వస్తుంది కానీ ఆ మజిల్స్ ఓ బెల్ట్లు పెట్టి అవి కదులుస్తూ ఉంటే వీడికి ఆరోగ్యం ఎలా వస్తుంది కాబట్టి ఇటువంటి వ్యామోహాల్లోకి వెళ్ళకూడదు మొత్తానికి దేహాన్నే అచలం కదలిక లేకుండా ఉంచాలి అంటే కదలిక దేహంలో కదలిక ఎప్పుడు వస్తుంది వీడిలో చలనం ఉంటే దేహానికి వస్తుంది అది వీడి స్థిరంగా ఉంటే దేహం స్థిరంగా ఉంటుంది చూడండి జీవితంలో స్థిరత్వం అనేది సంపాదించాలి మనిషి స్థిరుడు కావాలి స్టేబుల్గా ఉండాలి ఇప్పుడు మనస్సుకి రెండు స్థితులు ఉంటాయి ఒక స్థితి రెస్ట్లెస్నెస్ అలజడి ఆందోళన అది ఆపోజ్ దానికి ఆపోజిట్ స్థితి సెంటర్డ్ కేంద్రితము ఫిక్స్డ్ కేంద్రితమై ఉంటాడు ఇప్పుడు చక్రం తిరుగుతుంది చక్రం తిరిగేప్పుడు ఇరుస్సు ఉంటుంది యాక్సిల్ యాక్సిల్ స్థిరంగా ఉంటుంది ఆ యాక్సిల్ చుట్టూ చక్రం గిర గిర గిర తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఆ చక్రలా ఉండకూడదు ఆ యాక్సిల్లా ఉండాలి ఇరుస్సులా ఉండాలి కాబట్టి మనస్సుకి ఒక సెంటర్డ్నెస్ని తీసుకురావాలి అంటే ఒక స్థిరత్వాన్ని తీసుకురావాలి ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఉద్యోగంలో చేరుతారు చేరినప్పటి నుంచి ఆ ఉద్యోగం మారి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం రోలింగ్ రోలింగ్ ఫ్రమ్ వన్ జాబ్ టు దే అనదర్ రోలింగ్ అంటే దొరలడం ఓ ఇంకో ఉద్యోగం దాంట్లోంచి మరో దాంట్లో రెండేళ్ళు మూడేళ్ళు కూడా ఓ చోట స్థిరంగా చేయడు అది దాంట్లో ఏదో దోషం కనపడుతుంది అయ్యా ఈ ప్రపంచంలో దోషాలు ఇబ్బందులు లేని ఉద్యోగాలు ఉండవు మీరు ఏ ఉద్యోగంలో చేరినా అది లాస్ట్ కొను మర్ఫీస్ లా ఇలాంటి లాస్ ఏవో ఉన్నాయి సో ఆ లాస్ ఏమిటంటే మన బాస్ ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ ఉంటాడు నెంబర్ వన్ లా పీపుల్ ఆర్ ప్రమోటెడ్ టు సక్సెసివ్లీ ఇన్ఫీరియర్ పొజిషన్స్ ఇన్ఫీరియర్ పొజిషన్స్ ఆఫ్ సక్సెసివ్లీ ఇన్ఫీరియర్ కేపబిలిటీస్ అని లా వాడు మీ భాష ఏంటంటే ప్రమోషన్ వల్ల వచ్చాడు కదా రిమోట్ అయ్యాడంటే ఇన్ఫీరియర్ క్వాలిటీ జాబ్లోకి వెళ్ళాడని అర్థం కాబట్టి మీకంటే తక్కువ క్వాలిటీలోనే ఉంటుంది వాడి ఆలోచన వాడి పని కూడా బాసిస్ లైక్ దాట్ ఏ బాస్ అయినా అంటే కాబట్టి ఈ ఇంకో ఉద్యోగంలోకి వెళ్తే మార్పు ఉండదు ఏవో సమస్యలు ఉండనే ఉంటాయి రోలింగ్ ఫ్రమ్ వన్ జాబ్ టు దే అనదర్ అది రెస్ట్లెస్నెస్ యొక్క లక్షణం ఇది ఇది వర్తిస్తుంది కొంతమంది హెయిర్ స్టైలు ఓ కొంతకాలం ఏమో లెఫ్ట్ వైపు ఉంటుంది ఈ పాపట మళ్ళీ దాన్ని రైట్కి మారుస్తాడు తర్వాత సెంటర్కి పెడతాడు తర్వాత హై హై రోడ్ ఏదో చేస్తాడు ఏదో చేస్తూ ఉంటారు స్థిరం ఉండదు షర్ట్స్లో కూడా అంత రోలింగ్ ఫ్రమ్ వన్ ఫ్యాషన్ టు అనదర్ ఫ్యాషన్ ఈ పిక్చర్ అమెరికాకి వెళ్తే వాడు గర్ల్ ఫ్రెండ్ రోలింగ్ ఫ్రమ్ వన్ గర్ల్ ఫ్రెండ్ టు అనదర్ గర్ల్ ఫ్రెండ్ ఒక స్టేబుల్గా ఒక గర్ల్ ఫ్రెండ్ ఏదో ఒక బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఇలాగేదో వ్యవస్థ ఉంటుంది స్టేబుల్ గా ఒక అమ్మాయితో సరదాగా కలిసి వీడు వ్యవహారం చేసుకున్నాడు అంటే స్టేబిలిటీ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటాడు అమ్మాయితో కాపురం చేస్తాడు అని అది అది మూడు నెలలు అయ్యేపడికి గర్ల్ ఫ్రెండ్ ఇంతవరకు ఈ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతాడు మళ్ళీ మూడు నెలల ఇంకో గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతాడు ఆ అమ్మాయి ఏమో పాపం చాలా చిన్నగుచ్చుకుంటుంది తర్వాత కోపం వస్తుంది ఏదో చేస్తుంది ఇంకోటితో ఆ అమ్మాయి వెళ్తుంది వీడింకో అలా గర్ల్ ఫ్రెండ్స్ని మార్చటం ఈ లక్షణం సంసారంలోకి వచ్చిన తర్వాత కూడా వీడియో వీడియోలు అయితే ఆల్బమ్ చూపిస్తాడు ఆల్బమ్ ఎలా ఉంటుంది వీడు వివాహం ఉన్న ఫోటోలు అన్నీ ఈ లోపల పది పేజీలు పదిహేను పేజీలు కాదు మళ్ళీ ఇంకోసారి వివాహం ఫోటోలు ఉంటాయి వీడు సెకండ్ మ్యారేజ్ ఇది అది ఫస్ట్ మ్యారేజ్ ఇవన్నీ ఆల్బమ్లో పెట్టుకుని ఈ ఫస్ట్ ట్వంటీ పేజెస్ ఫస్ట్ మ్యారేజ్ తర్వాత ట్వంటీ పేజెస్ సెకండ్ మ్యారేజ్ తర్వాత ట్వంటీ పేజెస్ థర్డ్ మ్యారేజ్ వట్ ఈజ్ దిస్ ఈ ఆల్బమ్ ఇది ఈ హిస్టరీ అంత దేనికోసం ఇలా ఉంటారు కాబట్టి స్థిరత్వం అనేది లేకపోవటం ఏదో ఏమన్నా లైఫ్ పార్ట్నర్ అన్న తర్వాత మీరు కొంత కాంప్రమైజ్ అయ్యి ఏదో కాలక్షేపం చేయాలి కానీ ఆ మొగుడు ఐడియల్ మొగుడు రావాలంటే రాదు అలాగే ఐడియల్ హార్య కావాలంటే సృష్టిలో ఉండరు అటువంటి మనుషుల వల్ల ఉండరు ఆఖరికి ఇంద్రుడికి శశీదేవికి ఏవో దెబ్బలాట్లు ఉన్నాయని పురాణాల్లో ఎక్కడో రాశారు ఆ తర్వాత విష్ణుకేనో లక్ష్మీదేవికి పడక ఆయన ఏదో ఇల్లు విదిలిపెట్టి వెళ్ళిపోయాడని కూడా పురాణాల్లో రాశారు కాబట్టి ఇంకా మానవుడికి చెప్పేది ఏముంది కనుక ఈ అస్థిరత్వం అనే లక్షణం ఉండకూడదు స్థిర బీ సెంటర్ ఇఫ్యుఫ్ యూ అంటే మన హృదయంలో ఆత్మస్వరూపాన్ని ఆవిష్కరించుకుని ద బీయింగ్ ఆ సత్ సచిద్ ఆత్మ దాన్ని ఆవిష్కరించుకుని దానిలో ఫిక్స్ అయ్యి దానిలో కేంద్రీతమై ఉండడాన్ని అభ్యాసం చేయాలి అది స్థిర అంటే బికాస్ స్థిర అనే పదము స్థలము అంటారు స్థలము అనే పదం అన్నారా ఎవరో నీవారు అలాగా ఏమో హైదరాబాద్లో చేస్తున్నారు ఏదైనా స్థలం కొన్నావా అని అడిగేవారు ఇప్పుడు ఆ పదమే దాని స్థానంలో ఫ్లాట్ కొన్నావా ఫ్లాట్ కొన్నావా ఇంగ్లీష్ పదంలో అంత శోభ తెలుగు పదంలో ఉందా శోభ స్థలము అంటే అది ఎప్పుడు అక్కడే ఉంటుంది అలాగే ఉంటుంది ఎక్కడికి చెప్పు చెదరదు మీరు ఏదైనా ఇల్లు కడితే ఇల్లు ఏదైనా కొంత చెడిపోవడం ఉంటుందేమో కానీ స్థలము దాని పేరే ప్రొనౌన్స్ చేయటంలోనే ఒక స్థిరం వచ్చేస్తుంది స్థలము స్థలము అన్నా స్థిర అన్న విఠలని అర్థం ఉంటాయి విఠలా అంటే విత్ స్థలా మొన్న చెప్తారు మీకు సా పోతుంది తాకి తాకి మధ్యలో పడితే ఏమవుతుందండి ఆ సా రెండు తక తకారానికి తకారానికి మధ్యలో ఉన్న సా ఏమవుతుంది జలో జీ అనే సూత్రం చేత పోతుంది అవునా అప్పుడు టా వచ్చి తా అవుతుంది తా అలా సో విఠల విఠలా అంటే ఏమిటైనా ఆయన స్థలంలాగా ఉంటాడు ఎప్పుడైనా చూసారా విట్టాలా ఇలా ఉండడు విట్టాల ఇలా ఉండడు విట్టారు ఇలా ఉంటాడు ఏదో యోగాభ్యాసం చేస్తున్నట్టు ఉంటాడు గమనించారా పెట్టాల వాళ్ళు తెరిచి ఉంటాడా మూసి ఉంటాడా ఏమో చూడండి ఒకసారి వాటెవర్ తెరికే ఓపెన్ అయ్యి మెడిటేషన్ కూడా ఉండే ఇలా ఉంటాడు స్థల ఎటువంటి స్థల ఉనికి ఉండడం ఎటువంటి ఉండడం స్వయం ప్రకాశమైన ఉండడం దేర్ఫుల్ బియింగ్ ఇది బియ్యంగ్ విత్తల బియ్యంగ్ ఎటువంటి బియింగ్ చన్మయమైన సత్ అది విఠ అది స్థిర ఆ స్థిరత్వము మీ స్వరూపంలో ఉంది దాన్ని మీరు ఆవిష్కరించుకుంటే దట్ బింగ్ దాన్ని ఆవిష్కరించుకుంటే ఏమవుతుంది మనస్సుకి స్థిరత్వం వస్తుంది మనస్సుకి స్థిరత్వం వస్తే దేహానికి స్థిరత్వం వస్తుంది ఇట్ వర్క్స్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ వాడిని స్థిరంగా పెడితే ఇలా కానీ లేకపోతే ఇలా కానీ ఆయన జగత్తుని ప్రకృతిని జయించినవాడు కనుక ఇలా పెడతాడు మనం ఇంకా జయించడం తర్వా ఆయన అనుగ్రహం మనకు కావాలి కాబట్టి ఇలా పెడతాం ఇది మహాముద్ర అనుగ్రహాన్ని సంపాదించే ముద్ర కాబట్టి ఇలా పెడతాం కానీ స్థిరము మాత్రం సమానం దేహాన్ని ఎప్పుడైతే స్థిరంగా పెట్టారో మనస్సు స్థిరం అవుతుంది మనస్సు ఎప్పుడైతే స్థిరం అవుతుందో మీ స్వరూపము మీకు ఆవిష్కృతం అవుతుంది ఆ విధంగా ధ్యానంలో ముందుకు అడుగు వేయాలి అంతేకాని ఇక్కడి నుంచి ఏదో ఇక్కడికి వచ్చింది అక్కడి నుంచి కిందకు వెళ్ళింది కింద నుంచి పైకి వచ్చింది పైనుంచి కిందకు వెళ్ళింది ఈ పిచ్చిలో పడద్దు సో ఎక్కడ ఉన్నదో అక్కడ ఉన్నదివ్వండి ఏమీ చేయాల్సిందో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి ఇదేం ఫ్లూయిడ్స్ ఎండోక్రినాలజీ ఏమీ కాదు కాబట్టి జస్ట్ బి స్థిర అయితే ఈ స్థిరత్వం రావాలి అంటే ఆ చలత్వం పోయి స్థిరత్వం రావాలి అంటే సమత్వం ఒకటి ఉన్నది ఆ చలం స్థిర సమం సమత్వాన్ని కూడా తీసుకురావాలి చలనాన్ని తగ్గి చలనాన్ని పోగొట్టి సమత్వం కూడా ఉండాలి నిశ్చలంగా ఉన్నారు ఉండమన్నారు కదా అని ఇలా పడుకున్నావు ఇలా నడువు వాళ్ళచో నిశ్చలంగా ఉంటే సరిపడదు అటువంటి నిశ్చలం కాదు సమ ఇగ దేహ ఇది మొత్తం అంతా సమానే విశిష్యతే సమత్వాన్ని పరమ లక్ష్యంగా పెట్టుకున్నాము అటువంటి సమత్వము ప్రతి మనం తీసుకురావాలి దేహం సమత్వం ఉండాలి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో అయితే చుట్టుముట్టూ ఉండేటువంటి సుఖ ఉంటాయో వాటి ఎడల సమత్వము తర్వాత లాభాలాభముల ఎడల సమత్వము అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల ఎడల సమత్వము దేహంలోకి రండి ఎలా కూర్చోవాలి సమత్వానికి ఒక ప్రతీకగా కూర్చోవాలి ఇలా కూర్చోవాలి ఇలా ఎప్పుడైతే కూర్చుంటారో ఈ చేతులు కూడా ఇలా విడతీయకూడదు ఇలా దేహానికి కలిపి కూర్చోవాలి పరో ఒక విశ్వరూపం చూపిస్తాను నేను ఆయన విశ్వరూపం చూపించడం ఏంటండి అది శ్రీకృష్ణుడు చూపించాడు కాబట్టి ఆయన కూడా విశ్వరూపం చూపిస్తానని పెట్టేవాడు ఆయన ఏం చేసేవాడు అంటే మెలమెల మెరిసిపోయే పట్టు వస్త్రాలు కట్టుకొచ్చేవాడు కట్టుకొచ్చి ముందే ఏదేదో ఏర్పాట్లు ఏవో చేసేవాడు ఆ టైంలో బాజ్యాలు గట్టిగా వాయించడం టపటపటా కొబ్బరికాయలు కొట్టేయటం ఇలాంటివి ఏవో కొంత హైప్ ముందే వర్కౌట్ చేసి పెట్టేవాడు అంటే ఆయా వ్యక్తుల్ని అలాగే పురమాయించి పెట్టేవాడు తీరా ఆ టైం వచ్చేప్పుడు ఇలా లేచి నిలబడేవాడు లేచి నిలబడి ఈ కాళ్ళు రెండు బాగా విడిగా పెట్టేవాడు ఈ చేతులు రెండు ఇలా పెట్టేవాడు అలా ఇది విశ్వరూపం అంటే పట పట పటా బల్బులు ఈ కెమెరా బల్బులు అంటే ఇలా విడతీసేస్తే విశ్వరూపం అలా విడతీయకూడదు ఇక్కడ కాబట్టి ఇక్కడ విశ్వరూపాలు ఏమీ అక్కర్లేదు మామూలుగా యోగము అంటే కాళ్ళు దగ్గిరకు వచ్చుట కమ్ టుగా కాబట్టి చేతులు ఇలా కాదు కాళ్ళు కూడా దగ్గర సమత్వం కాయ శిరో గ్రీవం కాయ అంటే నడుము వెన్నెముక నడుము శిర ఈ రెండుకి మధ్యలో ఉంది గ్రీవ ఇలా కూర్చో ఇలా పైకి కాదు ఇలా కిందకి కాదు కింద కొంత కొన్ని యోగాల్లో కిందకి ఇక్కడ కంఠంలో ముద్ర అనేది అని వస్తుంది ఆ పరిస్థితి వేరు ప్రాణాయాదులు ఆ పరిస్థితి వేరు ఇక్కడ వేయం కాదు ఇక్కడ సమం కాదు మీకు ఆల్టర్నేటివ్స్ ఏవో ఉంటాయి కానీ గీతకు సంబంధించినంత మటుకే సమత్వం కనుక ఇలా నిటారుగా అంటే అతను కళ్ళు మూసుకునే ముందు కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటాం మనం నిటారుగా చూస్తున్నాం నిజానికి మేము చిన్నప్పుడు ఎన్సీసీకి వెళ్ళేవాళ్ళం లెఫ్ట్ రైట్ అని మార్చి చేసేవాళ్ళం బూట్లోకి వేసుకున్నాం ఆ కమాండరు ఏ స్ట్రెయిట్గా చూడు స్ట్రైట్గా చూడని చెప్పి వస్తామానని చెప్తుంది అతను చెప్పినప్పుడల్లా ఓహో నేను కిందకి చూస్తున్నానే అని అనిపించింది ఇలా ఇలా చూస్తూ నడిచేవాళ్ళం ఇలా నడవకూడదు ఇలా నడవ ఇలా నడవకూడదు కాళ్ళు చేతులు చూసుకుంటూ నడవకూడదు మన మనం వేసి అడుగు చూడాలి కదా అండి మార్చి టైంలో చూడకూడదు వేసి అడుగు అడుగు వేసుకుంటూ పోవడమే బొయ్యుంటే ఏది ఉంటే అది అంటే ఇలా ఎదుర్కొంటూ చూడాలి ఇలా నడిస్తే ఏ లుక్ స్ట్రైట్ అంటూ ఉండి ఈ యోగల్లో కూడా ఇప్పుడు కూడా నేను నడకి వెళ్ళినప్పుడు దమ్ము ఎలా అయితే నాకు అది గుర్తుకొచ్చి నేను లుక్ స్ట్రైట్ చేస్తూ ఉంటాను లుక్ స్ట్రైట్ కాబట్టి ఎదురుకుండా చూసి పైకి కాదు కిందకి కాదు సమ కాయ శిరోగ్రీవం ధారయం చలం దేహంలో ఇంకా చలన ఉండకూడదు చలన ఉండకూడదంటే మరి దొరద ఇక్కడ ఎక్కడైనా దురద వేసింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఈ దురదన్నది ఈజీలీ యాక్సెసిబుల్ చోట పెద్ద ఎక్కువ ఇన్యాక్సెసిబుల్ ఉంటుంది ఇక్కడెక్కడో అక్కడికి చేరడం కష్టం దానికి ఏవో ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి మీకు ఎప్పుడైనా చూపించకుంటే చూపిస్తా దాంతో రీచ్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ దొరద వేస్తుంది ఏం చేయాలి కదలాల వద్దా నేను మీకు దృష్టాంతం చెప్తాను ఒకసారి నేను సిటీ బస్సు ఎక్కాను సిటీ బస్సు ఎక్కాలనే ఎక్కాలంటే భయం అన్ని ఎముకలు మంచి కండిషన్లో ఉంటే కానీ సిటీ బస్సు ఎక్కకూడదు ఎందుకంటే బోర్డు ర్యాటిలింగ్ అని ఆ సిటీ బస్సు ప్రతి నట్టు బోర్డు కూడా కదులుతూ ఉంటాయి వాడు గేరు వేసినప్పుడు గంగని ఏదో సుత్తితో కొట్టినట్టుగా వేస్తాడు అలా వేస్తాడు గేరు అది ముందుకు సాగుతూ ఉంటుంది దాంట్లో ఎక్కారంటే మీరు బోన్స్ అన్నీ కూడా ర్యాటిల్ అయిపోతాయి దానికి తట్టుకునే స్థితి ఉంటేనే ఎక్కాలి కొంచెం మోకాళ్ళ నొప్పులతోటి దాంతో సిటీ బస్ ఎక్కారంటే మరింత పరిస్థితి చెడిపోతుంది సో మొత్తానికి అలా సిటీ బస్సు ఎక్కాను సందేహిస్తూనే ఎక్కాను ఎక్కితే ఇంకా ఎక్కడా మానవానుకునే లోపల లోపలికి తోసేసారు ఇంకా నాకు ఛాయిస్ కూడా లేదు సరే ఎక్కిశాను ఇప్పుడు ఏదో ఒకటి పట్టుకోవాలి చేతిలో సంచి ఉంది ఇంకో చేతితో ఆ పైన పట్టుకున్నాను చుట్టూ కూడా మాస్ ఆఫ్ హ్యుమానిటీ అందరు మనుషులు ఉన్నారు ఈ లోపల ఇక్కడ దురద వేసి ఇక్కడ ఏం చేయాలని ఆలోచించా ఆలోచించి వాచ్ ఎందుకంటే ఈ చేతిలో సంచి జస్ట్ వాచ్ కళ్ళు మూసుకొని మనం కళ్ళు తెరిచి చూసిది ఏముంటుంది సిటీ బస్సులో చూసి చూస్తారో ఎద్రవాడి చొక్కారం అవి చూడాలి ఏం చూస్తారు చూడడానికి ఏం లేదు అక్కడ కళ్ళు మూసుకుని అర్ధని మేలు తినేత్రంగా వాచ్ చేశా వాచ్ చేస్తే ఆ దొరద ఉంటుంది చూసారా అది క్రమంగా అది ఒక వేవులు ఫ్యాటర్న్లో ఉన్నట్టుగా తోచింది నాకు ఒక కంటిన్యూస్ దొరద కింద కాకుండా ఒకసారి దొరద పెరిగి తగ్గి పెరిగి తగ్గి అలాగా ఒక ప్యాటర్న్ ఒకటి ఉన్నట్టుగా కూడా తెలిసింది వాచ్ చేస్తే తెలుస్తుంది తర్వాత క్రమంగా రిలాక్స్ అని ఆటో సజెషన్ మైండ్ ద్వారా ఒక సజెషన్ రిలాక్స్ కా కంగారు పడకు ఇప్పుడు నీకేమీ గోకేంత సందర్భం లేదు జస్ట్ రిలాక్స్ అనే ఒక ఆటో సజెషన్ చేస్తే కొంతసేపటికి దురద తగ్గింది ఈ లోపల దిగి స్టేజ్ వచ్చింది సరే బిలబిలబిల్లాడుతో అందరూ దిగేశారు మనం దిగాకర్లేదు వాళ్ళే దింపేస్తారు సో దిగేశారు దిగేసి గోక్కున్నామని అనుకుంటే దొరదలేదు గోకోవాల్సిన అవసరమే కలగలేదు కాబట్టి ఆ విధంగా మనస్సు అటువంటి పవర్ ఉంటుంది కాబట్టి దొరద వేసిన వెంటనే ఇలా గోక్కోవడం ఇలా గోక్కోవడం అలాగే మీకు ధ్యానం ఏం వర్కౌట్ కాదు కాబట్టి ఏదైనా ఇంకా తప్పనిసరి దొరదలు ఉంటే వాటిని అన్ని కూడా ఫినిష్ చేసేసుకుని కూర్చుని ఇంకా ఈ పైన దొరద వేసినా కూడా కదలవద్దు ఆశ్చర్యం మరీ డిస్ట్రాక్షన్ అయితే ఓకే అంటే అంటే మనస్సు ఆ కారణంగా అది డిస్టర్బ్ అయిపోతుంది అనుకోండి ఓకే దెన్ బ్రేక్ ఇట్ బ్రేక్ ది రూల్ ఒకసారి గోకేసుకుని దాన్ని సెటిల్ చేసేసి ఇంక హొరగడ బాట మళ్ళీ కదలకుండా కూర్చో అలాగా స్థిరంగా కూర్చోడం అభ్యాసం చేయాలి ఆ దేహంతో ప్రారంభించి ఈ ఏకాగ్రతని బిల్డప్ చేసుకుంటూ రావాలి రెండు క్వాలిటీస్ అచల సమ రెండింటినీ ఎలా బిల్డప్ చేసుకోవాలి స్థిరత్వము సమత్వము అది దాన్ని స్థిర సుఖమాసనం స్థిరత్వంతో మీరు ఆత్మానందాన్ని ఆవిష్కరించుకోవాలి అది సుఖం అంటే ఉరికే కాళ్ళకి చేతులకి సుఖం అని కాదు ప్రారంభంలో ఈ సుఖము అవసరమే లేకపోతే డిస్ట్రాక్షన్ అయిపోతుంది మనస్సు చెదిరిపోతుంది అలా చెదిరిపోకుండా కొంత కన్వీనియంట్గా కూర్చొని దాన్ని ఫిక్స్ చేసుకుని ఇంక ఇది కదాపకూడదు మరీ నొప్పి అనిపించి కదా పాల్సి వస్తే ఓకే అప్పుడు ఒకసారి విడదీసుకుని మళ్ళీ కరెక్ట్ పొజిషన్ చూస్ ఫిక్స్ చేసేసుకుని ఇంకా కదలకుండగా అభ్యాసం చేయాలి ఒకసారి రెండుసార్లు రూల్స్ ఏం లేవు ఎవడి రూల్స్ వాడివి ఇప్పుడు వ్యాఖ్యానం చేయటం భోజనం చేయడంతో సమానం ధ్యానం చేయటం ఆ చేసిన భోజనం పచనమవ్వడంతో సమానం పచనము అంటే జీర్ణం అవడంతో సమానం కాబట్టి వ్యాఖ్యానం అన్నది ఇది భోజనం చేయడం లాంటిది మీరు ఇంటికి వెళ్ళి అభ్యాసం చేసినప్పుడు యుస్కవర్ యువర్ ఓన్ మెథడ్ నేను ఊరికే సూచనలేవో కొన్ని చెప్తాను తప్పిస్తే అల్టిమేట్లీ యూ డిస్కవర్ యువర్ ఓన్ మెథడ్ ఈత కొట్టడం లాగా ఈత ఇలా కొడితే బాగుంటుంది ఈ చేతులతోటి ఇలా అనాలి ఈ కాళ్ళతో ఇలా అనాలి ఒక రిదిం ఉండాలి అని ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ ఏదో చెప్తారు అల్టిమేట్గా ఈత కొట్టేటప్పుడు మీ రిదిం మీరు మీరు డెవలప్ చేసుకుంటారు అభ్యాసం చేస్తుంటే యూ డెవలప్ యువర్ ఓన్ రిదిం సో అంటే పిండి వంట గార్ల పిండి వంట అన్నట్టుగా సామెత అలాగా కాదు అంటే స్టెప్ వైజ్ వన్ టూ త్రీ అని వేసి అలాగా ఏదో పిండి వంట చేస్తానంటే అది రాదు అది దాని అంతటది ఆ టెక్నిక్ ఆ కళ డెవలప్ అవుతుంది అభ్యాసం చేత డెవలప్ అవుతుంది అదేవిధంగా ధ్యానం కూడా ఒక ఆర్ట్ ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ మెడిటేషన్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఆర్ట్ ఆఫ్ జస్ట్ బీయింగ్ ఉండడం ఉండడం కళ ఆ కళయే ధ్యానము కాబట్టి కాయ శిరోగ్రీవం ధారయం ఇప్పుడు ఈ సమత్వాన్ని ఒకసారి అర్థం చేసుకోండి ఈ రెండు కాళ్ళు సమంగా ఉంటాయి తర్వాత ఈ చేతులు రెండు దగ్గరగా ఉంటే ఈ సమత్వం ఉంటుంది ఇలా చేయప్పుడైతే మహాముద్రలో పెడతారో దాంట్లో సమత్వం ఉంటుంది తర్వాత ఈ ముక్కు పుటములు రెండు సమంగా ఉంటాయి కళ్ళు సమంగా ఉంటాయి ఆఖరికి బ్రెయిన్ కూడా ఇటు ఇటు సమంగా ఉంటుంది సమత్వం సమత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి స్థిర సమ ఆ సమ స్థిరలో ఉండే ఆనందము అది ఆత్మానందము అని అంటారు ఆ ఆత్మానందానికే విఠలుడు అనిపోయారు అది విఠల అంటే కనుక ఆ విఠల ఓకే ఇది కూర్చోటం కూర్చో భా బాహ్యకారులు ఏమంటారో చూద్దాము బాహ్యమాసనముక్తం అధునా శరీర ధారణం కథమితే బాహ్యమైన ఆసనము అంటే ఈ మ్యాట్ శైలాజిన కుషోత్తరం ఆ ప్రసంగం చెప్పడం అయింది ఇప్పుడు శరీరాన్ని నిలబెట్టడం ధారణము అంటే నిలుపుట ఎలా నిలపాలి కూర్చుని ధ్యానం చేయాలా పడుక్కుని చేయాలా నిలబడి చేయాలా అంటే ఆరంభంలో కూర్చుని చేయడం మంచిది ధ్యానంలో మీకు మంచి సమర్థత వచ్చేసిన తర్వాత ఎలా అయినా చేయొచ్చు కానీ ఆరంభంలో నిలబడి చేయటమే కూర్చుని చేయటమే అవసరము ఇప్పుడు సైకిల్ తొక్కేప్పుడు ఆరంభంలో రెండు చేతులు పట్టుకుని తొక్కితే మంచిది ఒంటి చేతితో వాళ్ళు ఎవరిలో తొక్కుతున్నారంటే వాళ్ళకి అభ్యాసం అయిపోయి ఓ చేతితో పట్టుకుని బారు పట్టుకుని తొక్కేస్తారు కొంతమంది రెండు చేతులు వదిలిపెట్టుకుని తొక్కేస్తారు కానీ ఆరంభంలో ఇలా రెండు చేతులతోటి పట్టుకుని మనం అభ్యాసం చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఆసీన సంభవాత్ అనే ఓ బ్రహ్మసూత్రం అవుతుంది మీరు కూర్చునే ధ్యానం చేస్తే మంచిది నిలబడి ధ్యానం చేస్తే మనస్సుకి విక్షేపం ఎక్కువ ఉంటుంది పడుకుని ధ్యానం చేస్తే మనస్సు లయంలో గెలిపోతుంది నిద్రలోకి పోతుంది కూర్చుని ధ్యానం చేస్తే రైట్ బ్యాలెన్స్ కుదురుతుంది అనే ఒక సూత్రము బ్రహ్మసూత్రాల్లో ఉంది అక్కడ చెప్పారు బాగా అధ్యాసం చేసిన తర్వాత ఎలా పర్వాలేదు ప్రారంభంలో మటుకు ఇలాగే ధ్యానం చేయాలి ఆ శరీర ధారణము ఎలా ఉండాలి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు సమమితి శిరశ్చ కాయశిరో గ్రీవం కాయము శిరస్సు గ్రీవా ద్వంద్వ సమాసం కాయము అంటే నడుము ఈ ట్రంక్ పోర్షన్ అంటారు గ్రీవా అంటే మెడ సుగ్రీవుడు అంటే అందమైన మెడగలవాడు అని అర్థం ఆ సుగ్రీవు శబ్దానికి అర్థం తాత్పర్యం చాలా అందమైన మెడగలవాడు ఏమిటో మరి అందమైన మెడ వాటెవర్ కొంతమంది అనుకుంటారు నెక్లెస్ పెట్టుకుంటే మెడ అందంగా ఉంటుందని అనుకుంటారు కొంతమంది మహా కాళిదాస్ ఏమైనా వర్ణించేంటంటే ఆ నెక్లెస్ పెట్టడం వల్ల ఆ నెక్లెస్కి శోభ వచ్చింది ఆ మెడలో పెట్టడం వల్ల నెక్లెస్కి శోభ వచ్చింది అని కాళిదాసు తోట వర్ణిస్తారు వాటెవర్ మొత్తానికి గ్రీవా మెడ మెడ తరగడా పెట్టుకున్న కోసం దానికోసం కాదు ఇలా ధ్యానంలో నిటారుగా ఉంటాం ఇలా అభ్యాసం చేస్తే ఈ స్పాండిలైటిస్ ఇలాంటివి కూడా రావు ఈ స్పాండిలైటిస్లు నడుము బ్యాక్ పెయిన్లు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నడుము నిటారుగా పెట్టడము ధ్యానంలో ఈ మార్గంలో కూర్చోవటము ఇటువంటి అభ్యాసం ఏమీ లేకుండా శరీరాన్ని బాగా మప్పి మారాన్ చేసేసి గార గారం చేసేసి దాన్ని బాగా ఎప్పస్ చేసి పెడితే సో అలా తయారవుతుంది చెప్పిన మాట వినం మానేస్తుంది సో అటువంటి స్థితిని రానివ్వకూడదు మనం ఏం చేయాలంటే ధ్యానం చేస్తుంటే ఈ కూర్చోటము ఈ నడుము ఇలా పెట్టుకుని మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కూర్చోగలిగారు అనుకోండి మీకు బ్యాక్ ప్రాబ్లమ్స్ అన్నీ యదోధనుగా ఆసనం అని మరో ఆసనం ఇలాంటి ఆసనాలు కూడా అవసరం అవుతాయి బట్ ఈ ఫండమెంటల్ ఆసనంలో కూడా మంచి పవర్ ఉంది ఈ విధంగా ఆసనం చేయటం అభ్యాసం చేస్తాము తర్వాత అచలంచ సమం ధారయతం సంభవతి అతో విషి నష్ట ఒకడు సమంగా కూర్చున్నాడండి సమం ధారయన్ సమంగా కూర్చున్నాడు కదా ఇంకా అచలనం ఎందుకు మళ్ళాను అంటే సమంగా కూర్చున్నా చలనము పాసిబుల్ చలనము సంభవతి ఇలా సమంగా కూర్చుని ఇలా ఇలా అంటారు కొంత అయితే ఇలా ఇలా ఏదో చలనం అయితే ఇలా ఇలా అనుకుని మళ్ళీ ఇలా సమంలో ఉంటూ కూడా చలనము సంభవమే కాబట్టి ఆ చలనాన్ని కూడా మీరు పరిహరించటం మంచిది అందుకోసం అచలం సమం అచలం ధారయం సమస్థితిలో ఉండాలి అచలంగా కదలిక లేకుండా ఉండాలి తర్వాత స్థిర స్థిరో భూత్వ ఇత్యథిరత్వాన్ని మీరు సంపాదించండి వెంటనే వచ్చేది ఆ అనేది వెంటనే వచ్చేది దాన్ని ఇప్పుడు కొంతమంది భగవద్గీత క్లాసుకు వస్తారు ఓ వారం వస్తారు మళ్ళీ వారం నాగా అంటే మానేస్తారు మళ్ళీ ఇంకోసారి వస్తారు ఇంకోసారి మానే అంటే స్థిరత్వం లేదనమాట అతను ఏమనుకుంటాడు అంటే నాకు చాలా పనులు ఉన్నాయి అందుకోసం నేను ఇలా వస్తున్నాను అనుకుంటాడు చాలా పనులు కాదు ఏం కాదు స్థిరత్వం లేదంటే ఆ మనుషులు స్థైర్యం లేదు అంటే వాకింగ్ వెళ్తారు ఎక్సర్సైజు యోగా అని మొదలు పెడతారు రెండు రోజులు చేస్తారు మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇంకో మూడు రోజులు చేస్తారు మళ్ళీ నాలుగు రోజులు గ్యాప్ అతను ఏమనుకుంటాడంటే నాకు చాలా పనులు ఉన్నాయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా పనులు చెప్పేస్తున్నారు అందుకోసం నేను మిస్ అయిపోతున్నాను అనుకుంటాడు నేను విని నవ్వుకుంటాను అవునుండే అవునుండే మళ్ళీ సంవత్సరము ఈజీ అవుతుందేమో చూద్దాండి అని అలా ఆశీర్వదించి పంపింగ్ బట్ ఐ కెన్ సి ద ఫెలో హ్యాస్ నో స్టెబిలిటీ రూలింగ్ గైడ్ వెరీ రెస్ట్ లెస్ సమాజం మన రెస్ట్లెస్ చేయదు ఇంట్లో వాళ్ళు రెస్ట్లెస్ చేరు మన భ్రమల్లాగా ఇంట్లో వాళ్ళ మూలంగా నాకు కుదరట్లేదు సొసైటీ మూలంగా కుదరట్లేదు society you create society you you create you going to society and a traffic jam traffic loge like, avvalamunnadu mimmalu hintlo kurchuni jappam chestu kondaga traffic loge like, avvalamunnadu mimmalu ne re kadalu vellare traffic lo like, the traffic vachi mimmalu pattikele madhyalo kurcho petti jam lo pettinda emi ledhu ante kadanni vellalsu adhe mari that is how stability undal you have to gain it how you gain it i leave it to you వన్ హ్యాస్ టు గైన్ దట్ స్కెబిలిటీ భగవద్గీత క్లాస్ అంటే ఈ ఇటు సూర్యుడు అటు పొడిచినా క్లాసు మానము అనే లెవెల్లో ఉండాలి ఆ స్థైర్యం ఉండాలి సో అటువంటి భగవద్గీత క్లాస్ను ఊరికే దృష్టాంతంగా చెప్పారు బికాజ్ ఐ వాంట్ టు కీప్ యూ ఆల్ టుగెదర్ అందుకోసం బట్ అదర్వైజ్ అటువంటి స్థిరత్వం ప్రతి దాంట్లోనూ రావాలి స్థిరత్వం లేకుండా ఉండకూడదు సంధ్యావందనం ఇలాంటివి ఉన్నాయంటే సంధ్యావందనం పొరగవాళ్ళు చేసేవారు రోగం వచ్చినా ప్రయాణం ఉన్నా భూమి అంతరిక్షాలు ఏకమైపోయినా వీడి సంధ్యావందనం మాండరు ఆఖరికి ఆ సంధ్యావందనం చేసుకుని ప్రాణం విడిచిపెడతారు అది స్థిరం అంటారు కాబట్టి అటువంటి స్థిరత్వాన్ని సంపాదించాలి ఓ శ్లోకం ఒకటి మంచి శ్లోకం స్వాధ్యాయాత్ యోగమాసీత యోగాత్ స్వాధ్యాయ మామనేత్ స్వాధ్యాయ యోగ సంపత్ పరమాత్మ ప్రకాశతే అని యాజ్ఞవల్క్య స్మృతిలో శ్లోకం యాజ్ఞ యాజ్ఞవల్క్యులు గొప్ప మహర్షి అంటే యోగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు యాజ్ఞవల్క్య స్మృతిలో అందుగురించి ఈ శ్లోకాన్ని తరచుగా అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉంటారు రెండున్నాయి స్వాధ్యాయము యోగము ఇందాక మీకు చెప్పాను నేను భోజనము పచనము భోజనం అంటే తిండం పచనం అంటే జీర్ణం రెండూ ఉండాలండి భోజనం ఉండి పచ్చనం లేదనుకోండి వాడు ఇంకేం భోజనం చేస్తాడు ఒకడికి పచ్చనం ఉంది కానీ తినడానికి భోజనం లేకపోతే ఏమిటి ఉపయోగం భోజనము పచ్చనము రెండూ ఉండాలి అలాగే స్వాధ్యాయము యోగము స్వాధ్యాయం అంటే ఇప్పుడు మనం చేస్తున్న పని స్వాధ్యాయము ధ్యానం అన్నా మి వాళ్ళకి టైం లేదు మళ్ళీ క్లాసులో ధ్యానం చేద్దాము మీరింటికి వెళ్ళి ధ్యానం చేయండి ఇంతకుముందు క్లాసులో మనం అనుకున్న ధ్యానం మీరింటికి వెళ్ళి చేయండి అది కాకుండా మీరింకేదో ధ్యానం చేస్తుంటే అది కూడా కొనసాగించండి సో ఆ ధ్యానం అన్నది అది పచనము సో స్వాధ్యాయాత్ యోగం ఆశీత పాఠం చదివి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానాత్ స్వాధ్యాయమామనేత్ ఆ ధ్యానంలో ప్రతిష్ట సంపాదించి మళ్ళీ ఏం చేయాలి స్వాధ్యాయానికి వచ్చేయాలి ఈ విధంగా స్వాధ్యాయ యోగ యుక్తాత్మ ఒకవైపు నుంచి స్వాధ్యాయము ఒకవైపు నుంచి యోగము ఆ విధంగా అంతఃకరణాన్ని మీరు ఎప్పుడైతే పవిత్రం చేసేస్తారో ఏమవుతుంది పరమాత్మ ప్రకాశకే పరమాత్మ వెలిగిపోతాడు ఎక్కడుంటాడు పరమాత్మ సమాహిత పరమాత్మ సమాహిత అని పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు ఈ మనస్సు యొక్క చలనమే దాన్ని కప్పివేసేట్టు ఆ మనస్సు యొక్క చలనమే కాలుష్యము ఆ కాలుష్యాన్ని తొలగిస్తే మనస్సు చలనం కొట్టు గొప్ప ఉంటుంది పూర్తిగా ఆపేనక్కర్లేదు నడుస్తూ ఉంటుంది సంసారానికి అవసరమైన చలనము ఉంటుంది కానీ కాలుష్యం తొలగిపోతే ఆ పరమాత్మ ప్రకాశతే పరమాత్మ స్వరూపము అనుభవానికి వస్తుంది వస్తే దాని అర్థమే సెంటర్డ్ పాండురంగ విఠలుడైపోతాడు అలాగే నిశ్చలుడైపోతాడు చుట్టూ సమాజంలో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా వాడలా స్థిరంగా ఉంటాడు ఆత్మనిష్ఠుడై జీవన్గా ఉంటాడు అది అల్టిమేట్ గోల్ కాబట్టి స్వాధ్యాయ యోగ సంపత్ పరమాత్మ ప్రకాశే ఈ కాబట్టి స్వాధ్యాయము యోగము ఈ మనం ఎందుకు తీసుకుపోవాలి ఆ రెండు రెండు రెండు చక్రాలతో బండి నడిచినట్టుగా స్వాధ్యాయము యోగము అంటే క్లాసు చదువుకోవటము జపం చేసుకోవటము ధ్యానం చేయటము అనే రెండు చక్రాలతోటి ఈ యోగ మార్గాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు స్థిర అనే మాటలో ఇంకొక విషయం చెప్పేసి ఆ స్థిర అనే మాట వదిలిపెట్టేస్తాను స్థిర స్థైర్యానికి ఆటంకాలు కొన్ని ఉన్నాయి పతంజలి మహర్షి లెక్క వేసేది వ్యాధి ఒక ఆటంకం కాబట్టి శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి లేకపోతే మీరు స్థైర్యం పోగొట్టుకుంటారు జ్వరం వచ్చింది అనుకోండి లేదా కడుపులో బోట్లు వస్తున్నాయనుకోండి ఇంకా పాఠమే వింటారు ధ్యానం ఏం చేస్తారు కాబట్టి వ్యాధి అనే ఆటంకం రాకుండా చూసుకోవాలి సంశయము ఈ ధ్యానము స్లోగా వర్క్ చేస్తుంది క్విక్ క్విక్ రిజల్ట్స్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ ఏమి ఉండవు కాబట్టి మధ్యలో ఇది ఎందుకు చేస్తున్నాం అని ఇలాంటి డౌట్లు పెడుతుంది మనస్సు వాటి నుంచి ఒక తమ వ్యక్తి తనను తాను కాపాడుకోవాలి తర్వాత ప్రమాదము అంటే మరుపు అయ్యో ఈవేళ శనివారం క్లాస్ అయిపోయిందే అని అలా ఉండకూడదు మరుపు ఉండకూడదు ఆ ఆరున్నరకి క్లాసు ఆరింటికి క్లాసు మీరు సవకాశంగా ఆరుంపాకి వచ్చి ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చుని అలా చేయకూడదు ఐదు నిమిషాలు తక్కువ ఆరింటికి వచ్చి ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి అది స్థైర్యం అంటే ఆ స్థైర్యం తీసుకురావాలి ప్రమాదము అంటే మరుపు ఉండకూడదు ఆలస్యము అంటే సోమరితనం ఆలస్యం డిలే కాదు సోమరితనం సోమరితనం ఉండకూడదా ఈ పూట ధ్యానం ఎందుకంటే రేపు చేసుకుందాం ధ్యానం అలా ఉండకూడదు ఇటువంటి దోషాలని దగ్గరికి రాకుండగా మీరు ధ్యానాన్ని అభ్యాసం చేస్తే అస్థిరత్వం అది కంటిన్యూ ఛాన ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమైవశిష్యం